నలభై నాలుగవ కీర్తనం తోడ నల్పులు సరైన రాదు గురుడు శిష్యుడుననే గురితప్పుగానా కోరి ముత్యపు చిప్పల కురిసిన వానయు సారె పెంకులలో వాన సరిఅవునా శ్రీరమణుడిన్నిటాను చేరియుంటే నుండెగాక సారేకు ార్యకు పాత్రాపాత్ర సంగతింతా లేదా మలయాద్రి మాకులును మహిమీది మాకులును చలమున నుంచి చూడసరిఅవునా అలరిదేవుడు అంతర్యామి అయితే నాయగాక తెలియగ క్షేత్రవాసి దిక్కులందులేదా అమరుల జన్మములు నసురుల జన్మములు జమళి పుట్టినంతలో సరియనా అమరి శ్రీవెంకటేశుడాతుమైతే నాయగాక తమితో భేదములు లేవా